జసోభ ఏ చ ప్రమాదమోహో జ్ఞానమే చ ఆ శ్లోకమే కదా చెప్పాల్సిందే దాని భాష్యం కూడా చెప్పాలి అవతారిక గుణే భవతి ఇంకా ఏమంటే ఈ గుణముల వలన ఈ రకమైన పరిణామములు కటిళ్ళు కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి వివేక జ్ఞానము కలిగి జ్ఞానము అంటే వివేక జ్ఞానం ఆత్మా ఆత్మయ సుచిధారణ జనము అలాగే కాదు అది వివేక జ్ఞానం యొక్క ఫలము జ్ఞానముంటే వివేక జ్ఞానం అంటే వివేక జ్ఞానం అంటే దేహము మనస్సు నేను ఈ మూడు ఉంటాయి మీరు మూడింటినీ గట్టిగా శోధన చేయాలి దేహము అది భౌతికము మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే ఈ టేబుల్ కుర్చీ ఇలాంటివి ఏ ధాతువులచే నిర్మాణమైనాయో ఈ దేహం కూడా అదే ధాతువులతో నిర్మాణమైనది ఇంకే మనకి బాగా దగ్గరగా ఉన్న మీదట అదే నేను అనే అభిమానం కలుగుతుంది కళ్ళజోడ కళ్ళజోడు అదేమీ నేను కాదుకా కళ్ళజోడు కానీ కొంతకాలంలో కాబట్టి కళ్ళజోడు పెట్టు పెట్టు పెట్టి నేనే కళ్ళజోడు అన్నట్టుగా తయారు కళ్ళజోడికి నాకు తయారేదన్నట్టుగా అలా అయిపోతుంది సో కాబట్టి రాంగ్ ఎలా ఉంటుందో చెప్పాను అవివేకం వివేకం అంటే ఎలా ఉంటుందో డిస్టెన్స్ మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది డిస్టెన్స్ దేహం దాటిన అలా ఉంటుంది అదో ప్రవాహం అలా పోతూ ఉంటుంది నేను ఇది దేహము నేను ఆ అనుభవం కలుగుతుంది ఆ దేహానికి ఏదైనా సుఖం కలిగింది అనుకోండి దేహానికి సుఖం కలుగుతుంది చెంత ప్రవాహం ఆ ప్రవాహంలో దేహానికి సుఖం కలిగింది అప్పుడప్పుడు మంచి భోజనం అది పెట్టారనుకోండి సుఖంగా ఉంటుంది తృప్తిగా అనిపిస్తుంది చాలా ఇది ఒక ప్రవాహం దేహానికి దేహం యొక్క ప్రవాహం ఒకప్పుడు రోగం ఉంటుంది దేహానికి అనారోగ్యం చేస్తుంది అందులో మనం ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే అనారోగ్యాలు పాదైపోతారు మనుషులు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు అలాగే వాళ్ళేమీ ఆహారపు నియమాలు ఏమి పాటించట్లేదని భోగప్రధానంగా మాత్రమే భోజనాన్ని చేస్తూ ఉన్నారని భోజనము భోగం కోసమే ఉంది తప్ప దేహయాత్ర కొరకు కాదు భోగం కోసము అనే పద్ధతిలో ఉన్నారని తెలిసిపోతూ దానివల్ల వాళ్ళు రోగిశతారు తర్వాత ఎప్పుడైతే దేహానికి రోగం వచ్చి దేహాభిమానం కూడా దానికి తోడైనదో ఇప్పుడు దాని నుంచి ఒక అత్యంత దురదృష్టకరమైన పరిణామం నిర్మాణం అవుతుంది అదేమిటంటే నేను రోగిని అది చాలా డేంజర్ అది మంచిది కాదు దేహము రోగము మనస్సు సుఖ దుఃఖాలు నేను ఆ వివేకాన్ని మెయింటైన్ చేయాలి మీకు ఆ వివేకము ఎప్పుడు కలుగుతుంది వివేకము అక్కడికి ఆత్మచైతన్యానికి ఏ వివేకమో ఒక్కర్లేదు వివేకం మనస్సుకే కావాలి వివేకం మనకి వివేకం కావాలి ఆ వివేకం మనకి ఎప్పుడు కలుగుతుందో తెలుసునండి మనస్సు సాత్వికంగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది మనస్సు సాత్వికంగా ఉండాలి సత్వాత్ సంజాయతే జ్ఞానం మీరు సాత్వికమైన మనస్సు కలిగి మీకు అది తెలుస్తూ ఉంటుంది అనుభవం అనుభవం కలుగుతుంది ఏమని నేను చైతన్య స్వరూపుడను సాక్షిని దేహం అనేది ఒక ప్రవాహము అదలా ప్రవహిస్తూ ఉంటుంది తర్వాత మనస్సు మనస్సు కూడా ప్రవాహము మనస్సు అనేది ఒక ప్రవాహం ఇప్పుడు మనస్సు అంటే ఏమిటి సంకల్పాలు ఉంటాయి థాట్స్ ఉంటాయి అలాగే సంశయములు వికల్పములో ఉంటాం సంకల్ప వికల్పములు ఉంటాను వికల్పం అంటే ఇదే అద అదే ఇద ఆ రకమైన మూమెంట్ అదొక కథలిక చలమనం కాబట్టి సంకల్పంలో అంటే ఏవో ఐడియా సృస్తూ ఉంటాయి తలా తోకా ఏమి ఉండదు వాటికి ఏవో ఐడియా చూస్తూ ఉంటాయి మైండ్ అలా ప్రవహిస్తూ ఉంటుంది తలా లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది తర్వాత దాంట్లో మళ్ళీ వికల్పాలు అదే ఇది కాదనేది వికల్పాలు ఈ రకమైన ప్రవాహం ఇంతట్లోకి ఇమోషన్స్ ఇమోషన్స్ ఇమోషన్స్ అంటే దాన్ని అనువాదము చేయటం కొంచెం డిఫికల్ట్ సంస్కృత భా పదాన్ని ఉపయోగించి అనువాదం చేస్తాము భావావేగము అని అనువాదం చేస్తాము ఒకప్పుడు భావాదేశము అని అనొచ్చు సో భావాదేశము లేక భావావేదము అంటే మనస్సు యొక్క కథలకే కానీ అది ఏ రూపంగా ఒక ఇంటెన్స్ ఫీలింగ్ రూపంగా ఉంటుంది లైక్ మీకు ఎవరినైనా ప్రేమ ఉందనుకోండి అది ఒక ఇమోషన్ ఇప్పుడు తల్లికి కూతురు మీద కొడుకు మీద ప్రేమ ఉంటుంది అదొక ఇమోషన్ అలాగే పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది అదొక ఇమోషన్ అవన్నీ మంచి ఇమోషన్స్ పాజిటివ్ ఇమోషన్స్ అంటారు నెగిటివ్ ఇమోషన్స్ ఉంటాయి అంటే కోపం ద్వేషం తాపం కంప్లైంట్స్ వాడిలాగా వాళ్ళలాగా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా నెగిటివ్ ఇమోషన్స్ ఇదంతా ఒక ప్రవాహం ఈ థాట్స్ ఇమోషన్స్ డౌట్స్ ఇదంతా ఓ ప్రవాహం అది ప్రవహిస్తూ ఉంటున్నారా అది ప్రవాహం అని వీళ్ళు తెలుసుకోవాలి కానీ మనుషులు ఎలా ఉంటారో అదంతా నేను అనుకుంటాను గమనించడం అదంతా నేను అనుకుంటా అంతా నేనే ఇది పెద్ద సమస్య ఇది ఎంత పెద్ద సమస్య అంటే లౌకికులకి అసలు ఇటువంటి ఇష్యూ ఒకటి ఉన్నదని ఇటువంటి వివేకము వివేకము అంటే తేడాగా తెలియక అనేది ఒకటి ఉందని ఎరగరు లౌకికులు ఎరగరు వాళ్ళు ఏదో ఒక అజ్ఞాన అజ్ఞానంలో ప్రవాహంలో పోతూ ఉంటారు ఈ మాత్రం వివేకం అనేది నేను దేహము కాదు నేను మనస్సు కాదు దేహము మనస్సు నేను దేహము మనస్సు నేను లౌకికులు ఎలా దేహమే నేను నేనే దేహము మనస్సే నేను నేనే మనస్సు అన్నట్టుగా ఉంటాను అసలు వివేకం అనేది ఒకటి ఉంటుందని కూడా లౌకికులకు తెలియదు ఇక్కడనే లౌకికులు రజసమో గుణాలతో నిండి ఉంటారు రాజసము తామసము వాళ్ళ జీవితాలని నడిపిస్తూ ఉంటారు అలాగే ఏదో సత్వగుణం ఉంటే ఉండొచ్చు కానీ చాలా లో లెవెల్లో కానీ మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా శ్రవణం చేస్తూ మెల్లగా సత్సంగం యొక్క మహిమ వలన ఇతర సాధనల వలన మీరు సత్వగుణాన్ని బాగా అలవరుచుకున్నట్లయితే మీకు మనస్సు శాంతంగా తయారవుతుంది అటువంటి శాంతమైన స్థితిలో మీకు తెలిసిపోతుంది ఏమని ఈ మనస్సు అనేది ఒక ప్రవాహము జస్లో ప్రవాహము భగవాన్ బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు చెప్పినాడే కృష్ణుడు చెప్పినాడే ఈ మనస్సు అనేది ఒక ప్రవాహము దాంట్లో ఇమోషన్స్ ఉంటాయి ఇమోషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వాటికి వాటితోటి మమేకమైనట్లయితే అవి మనిషిని కుదిపివేస్తాయి మమేకం కాకుండా సాక్షి రూపంగా దర్శించినట్లయితే అవి కూడా మిగతా థాట్స్ లాగే వస్తూ పోతూ ఉంటాయి అది వివేకము అంటే సంహవ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను సమ్హవ్ యు ఫీల్ అ డిస్టెన్స్ సమ్హవ్ యు ఫీల్ అ డిస్టెన్స్ ఇది ఎలాగంటే పక్క ఇంట్లో వెళ్ళినా దెబ్బలు ఆడుకుంటున్నారనుకోండి అలాగే ఇప్పుడు ఇవన్నీ ఫ్లాట్లు ఫ్లాట్లు కలిసే వాళ్ళ సంసారంతో మనకి తెలుస్తూ ఉంటుంది నాకు మామూలుగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక ఆయన అక్కడ వరండా ఇట్టు అట్ల నుంచి ఇటు ప్రచారం చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతుంటే ఆయనకుండే సమస్యలన్నీ కూడా నాకు తెలుసుకుంటూ ఉంటాను నేను వెళ్ళి చెప్తామనుకుంటాను ఎందుకంటే మీ సమస్య నుండి నాకు తెలుపులు చేస్తున్నారు మీరు మీరే అట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పిన అనుకుంటా అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆయనకి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి భార్యతో ఏదో ఆర్గ్యుమెంట్ ఉంది కొడుకుతో ఏదో ఆర్గ్యుమెంట్ ఉంది ఇవన్నీ సెల్ ఫోన్లు అండి సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు ఎంత డేంజరస్ అంటే ఎక్కడైనా ఒక యంగ్ మ్యాన్ యంగ్ ఉమెన్ ఎదులాడుకుని వాళ్ళు కుటుంబ జీవనాన్ని చిన్నా ధీనం చేసుకుని వాళ్ళు విడిపోతున్నారంటే అర్థం దానికి హేతు ఎవరో తెలుసు అండి సెల్ఫోన్ సెల్ఫోనిస్టిక్ కాజ్ అత్తగారు మామగారు బావ బరుగులు ఇవన్నీ కాజుల తర్వాత వస్తాయి మొట్టమొదటి సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్లు కూడా ఎలా ఉంటాయో చూసినా మోస్ట్ సోఫిస్టికేటెడ్గా ఉంటాయి ఎవరో అయితే ఏదో కొంచెం విశాలంగా చేతిలో అటు చేతిలో పట్టిట్లాగా దాన్ని చూస్తేనే అట్రాక్టివ్గా చాలా స్లిమ్గా ఆకర్షణీయంగా ఉంటాయి తర్వాత స్క్రీన్ వాడి కూడా మల్టీ కలర్ తోటి కంటికి చాలా నదురుగా ఆకర్షణీయంగా ఉంటుంది అలా చూస్తూ ఉంటాం లైక్ టీఆర్ సౌండ్ చేసిన చూసినట్లయితే ఎవరు మాట్లాడకపోతున్నారు మీకు తెలిసిపోతుంది మనిషి పేరు ఊరు గోత్రము తర్వాత నక్షత్రము పుట్టిన తిథి ఈ నేతాలన్నీ కూడా అక్కడ లిస్టులో వచ్చేస్తాయి అదంతా చూసా ఫలానా నక్షత్రం వాడు ఫలానా భోత్రం వాడు ఫలానా వాడు ఫోన్ చేశాడు నాకంతా తెలుస్తూ ఉంటాను చెప్పండి అన్నప్పుడు మాట్లాడచ్చు సో ఈ రకంగా ఈ సెల్ ఫోన్ పుణ్యవాణి మనుషులు దగ్గరకు వచ్చేది సెల్ ఫోన్ వల్లే కొద్ది జబరాడుకునేది సెల్ ఫోన్తోటే విడిపోయేది కూడా సెల్ ఫోన్తో మోస్ట్ డేంజరస్ థింగ్ ఇట్ ఈస్ సో ఆయన ఆ సెల్ ఫోన్ తోటి ఆయన సంసారాన్ని నడిపించేస్తూ ఉంటాను they will don't talk about naga venu koddu kani there is a distance aa samsaram naa samsaram gadidi aa asukhan adi kadu aa dukhan adi kadu there is a distance atho inda distance undeyade vidhanga mee manassu go kuda untundi like that there is a distance kudu veddi point pakkinte vaadu samsaram edala manaki eto ante distance untundo మన మనస్సు యొక్క చలనంలో కూడా అటువంటి డిస్టెన్స్ ఉంటుంది యూ హెవ్ టు క్రియేటెడ్ దాని పేరే వివేకము దాన్ని వివేక జ్ఞానము అంటే అటువంటి వివేక జ్ఞానం ఉన్నట్లయితే దాని నుంచి ఆత్మసాక్షాత్కారము జీవనముక్తి చాలా అలలోకగా మీరు పొందుతారు మీరు శ్రమించి కష్టపడి సంపాదించాల్సింది వివేక జ్ఞానమే అది ఎలా మీరు రజోగుణము తమో గుణము వాటి యొక్క పర్సంటేజ్ని బాగా తగ్గించుకుని సత్వగుణంలోకి మీరు పెరగాలి ఎదగాలి అదలాగా అన్నట్లయితే సత్వగుణంలోకి ఎదగడము అనగా ఏమి అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని తగ్గిస్తే చాలు సత్వగుణంలోకి వెళుకుతాయి ఇప్పుడు బియ్యము నువ్వులు కలిసిపోయాయి అనుకోండి బియ్యం నువ్వులు కలిసిపోయి ఉన్నాయనుకోండి ఇప్పుడు దాంట్లో బియ్యం నువ్వులు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి నేను కష్టపడి ఓపిక్గా ఎన్ని నువ్వులు కలిసాయో దాంట్లో సగం నువ్వులని సెపరేట్ చేసేసాను ఇప్పుడు బియ్యము నువ్వులు ఏ పర్సంటేజ్లో ఉంటాయి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఉంటాయి బియ్యం బియ్యం నేను ఏం చేశానో ఏమీ చేయలేదు నువ్వుల్ని తీసేస్తేనే బియ్యం పర్సెంటేజ్ పెరిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే ఏం చేయాలి కొత్తగా బియ్యం తయారు చేసి తీసుకురావాలా అక్కర్లా ఆ నువ్వులను మరింత తీసేసే కొలది బియ్యం పెరిగిపోతూ ఉంటుంది అలాగే మీరు సత్వగుణాన్ని కొత్తగా నిర్మాణం చేయటం కట్లా మీ మనస్సు సత్వగుణ ప్రధానంగానే ఉంటుంది దాంట్లో ఈ రజస్సు తమస్సు అనే కాలుష్యం బాగా పెరిగిపోయి కాబట్టి మీరు దాన్ని తగ్గించుకుంటూ పోవాలి ఇలాగా తెలుసుకోవాలి గుణాల గురించి ఎంత బాగా విమర్శ చేసుకుంటారో అంత బాగా తెలుస్తూ సో మీరు డిస్కవర్ చేయాల్సి ఉంటుంది ఈ గుణములు వాటి క్షలం వాటి మూమెంట్ ఆ డైనమిక్స్ అంతా కూడా మీలో మీరు పరిశీలన చేసుకుని డిస్కవర్ చేసి ఆ రజోగుణాన్ని దూరంగా పెట్టాల్సి ఉంటుంది అలాగే తమో గుణాన్ని కూడా చాలా దూరంగా పెట్టాలి ఇదికే దేహయాత్రకి సంబంధించిన కావలసినంత రజోగుణాన్ని తమో గుణాన్ని మాత్రమే స్వీకరించి ప్రధానంగా సత్వగుణంలో నిలిచి ఉండాలి మీరు అలా నిలిచి ఉన్నట్లయితే మీకు సత్వాత్ సంజాయతే జ్ఞానం మీకు ఆ ఆత్మానాత్మ వివేక జ్ఞానము బాగా అనుభవానికి వస్తుంది అనుభవానికి వస్తుంది భాష్యకారులు అదే అంటున్నారు భాష్యం సత్వాత్ లబ్ధాత్మకాత్ సంజాయతే సముత్పద్యతే జ్ఞానం లబ్ధాత్మకాత్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఇట్ సోన్ అంటే సత్వగుణము ఒక స్థాయికి చేరిపోవాలి అసలు ఒక స్థాయికి అది చేరుకుని తన యొక్క ప్రభావాన్ని అది చూపించడం మొదలు పెట్టాలి అది లబ్ధాత్మకము అంటే సో ఇప్పుడు మీరు కాఫీ కలిపారనుకోండి కాఫీ కలిపి కొంచెం పంచదార వేశారనుకోండి ఒక్క ఒక్క రోడ్డు రెండు కొంచెం లేట్ అయ్యి వచ్చి టిక్కెట్ వేసి కలిపి నోట్లో పెట్టుకున్నారనుకోండి మీకు ఆ పంచదార రుచి తెలియదు ఆ అనుభవానికి రాదు ముందుగానే ఇంకొంచెం పంచదార వేశారనుకోండి ఇప్పుడు ఏదో ఉరి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకొంచెం వేశారనుకోండి ఇప్పుడు బాగుంది అని తెలుస్తుంది అంటే ఏంటి పంచదార తన యొక్క ప్రభావము చూపించాలి అంటే అది ఒక మోతాదులో పడాలి మోతాదులో ఉంటే కానీ దాని ప్రభావాన్ని అలాగే మీరేమో రజో గుణాన్ని తమో గుణాన్ని పెంచేసుకుని వాటితోటి అవి ఎక్కువగా పెట్టుకుని మీరు జీవనయాత్రను కలిపేస్తూ మాకు సత్వం కావాలి మాకు దేవుడు కావాలి జ్ఞానం కావాలి మోక్షం కావాలంటే మీ మీ తాత తాత ముత్తాపలు సంపాదించి వదిలిపెట్టిపోయిన ఆస్తి అనుకుంటున్నారా ఉన్నాను ఆయన నిజంగా నిజంగా నాకు అప్పుడు ఇప్పుడు కోపం కోపం కాదు గుర్తుగా వేద్దామనిపిస్తుంది అవును అంత రజోగుణం ఉండకూడదని ఎవరు చెప్పారండి మీకు తెలియనైనా తెలియ లేకపోతే పెద్దలు చెప్తే విన్నైనా విన్నా ఏదో ఒకటి ఏదైనా ఉండాలి అదేనా ఉండాలి ఒక తండ్రి కుర్రాడిని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారితో చెప్తున్నాడు మీ కుర్రాడు మరి బుద్ధిమంతుడైనా మీరు బోర్డింగ్ స్కూల్లో జాగ్రత్తగా కూడా చదువుకుంటాడంటే చూడండి మా కుర్రాడు అంత అసలు ఈ సృష్టిలో ఇవ్వడం లేదు దోషాలు ఉన్నాయి వాడికి అందుకోసం ఇక్కడికి తీసుకొచ్చాం అదేమిటంటే ఒకటి వాడికి తెలియదు రెండు ఇతరులు చెప్తే వినడు అందుకు మించి ఇంకా మూడో దోషం లేదు వాళ్ళు లోచారు సో జనాలు అలాగే ఉంటాయి వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకున్నాయి వాళ్ళకి తెలుసుకో తెలుసుకునేంత తెలివితేటలు లేకపోయాయి ఎదురు వాళ్ళు చెప్తే వినాలి మీకు తెలియాలనే తెలియాలంటే తెలియలేన ప్రజోగుణం ఉండకూడదు ప్రజోగుణం అంటే కోపం తాపం కంప్లైంట్స్ చేస్తూ ఉండటము ఎదరోళని జడ్జి చేయటము వాళ్ళ యొక్క గుణదోషాల మీద తన కబ్జా పెట్టడము వాళ్ళని కంట్రోల్ చేయటము తన కమాండ్లో పెట్టుకోవటము ఇదంతా కూడా రజోగుణం ఉండకూడదు ఎవరి ఎడలా మీ పిల్లల ఎడలే ఉండకూడదు మీ పిల్లల ఏడలే మీరు మీ పిల్లల ఎడలే చూపిస్తారు ఊళ్ళో మీద రజోగుణం చూపిస్తే ఊ ఇంట్లో వాళ్ళ చూపిస్తారు ఒకటి భార్య మీద కొడుకు మీద కూతురు చూపిస్తారు ఇటువంటి రజోగుణాన్ని ప్ర చూపించి మళ్ళీ మాకేమో వేదాంతం ఆత్మజ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అలా రాదు అలా ఉండకూడదు అందరినీ సమానంగా ప్రేమించేటువంటి స్వభావం ఉండాలి హెగర్వాళ్ళు చిన్న చిన్న చిట్గా తప్పులు ఉన్నా కూడా మనం ప్రేమించుకుంటూ పోవాలి మన వైపు నుంచి అశీస్టే ఉండాలి తప్ప నెగిటివ్ ఇమోషన్ అనేది అసలు దర్జాపులకు రానివ్వకూడదు అలా ఉండాలి ఆ విధంగా రజో గుణాన్ని తగ్గించుకోవడం అలాగే తమో తమోగుణం అంటే ఏమిటి ఆహారపు అలవాట్ల నుంచి వస్తుంది తమోగుణం మీరు ఏ ఆహారాన్ని తింటున్నారు ఏ ద్రవాన్ని సేవిస్తున్నారు క్యా కార హేహ క్యా తీర హేహ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు ఏది త్రాగాలి చల్లని నీళ్లు లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఉండే నీళ్లు త్రాగాలి అలా కాకుండా మీరు కోక్కు లేకపోతే పెప్చి సీశాకర్ పెట్టేసుకుని చల్లపరిచిన వన్ లీటర్ సీసా అక్కడ పెట్టేసుకుంటాం అప్పుడప్పుడు అలా తాగేసుకుంటాం వన్ లీటర్ ఖర్చు అయిపోతుంది అయిపోతుంది వన్ లీటర్ మీరు వన్ లీటర్ సీసా ఇక్కడ కోక్కు పెట్టారనుకోండి సగం క్లాస్ అయ్యేప్పటికి నేను తాగేస్తాను అండి అప్పుడు మళ్ళీ ఇంకో కోక్కు సీసా పెట్టాల్సి వస్తుంది ఏ ఇంట్లో రెఫ్రిజిరేటర్ నిండా కోక్కు బాటిల్స్ కొనేసి పెట్టేసుకుని ఒక దాని తర్వాత ఒకటి అలాంటి చుక్క తాగడం పక్కన పెట్టడం మళ్ళీ ఎలా వెళ్ళిచ్చి మళ్ళీ బొక్క తాగడం మీరు చుక్క తాగే ర కుక్కడు కాదు గుక్కెడు గుక్కెడు కాదు మూడు గుక్కెళ్ళు అది అరగంటే ఆ సీసా ఖాళీ అయిపోతుంది సీసా ఖాళీ అయిందంటే అర్థం అంటే తెలుస్తుందండి సమ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్టంతో బాడీలోకి పోయాయి అది బాడీ తట్టుకోలేదు అలా అదంతా జోగుణం తమో గుణంలో అంటే బాడీ హెవీ అయిపోతుంది మనస్సు హెవీ అయిపోతుంది బాడీ చక్క కదలలేదు మనస్సు చెర తెలుసుకోలేదు బుద్ధి చక్కచక్క తెలుసుకోలేదు దేహము క్షణ కథల దేహము మహా హెవీగా స్లోగా అడుగులు వేసుకుంటూ ఉండడం బుద్ధి రెండు మూడు ఎంతరా అంటే ఆలోచించి శ్రీగ్రహ స్థాయికి అది తమ కాబట్టి ఆహార పొలవాట్లు మనం త్రాగితే ఏం చక్కటి మంచినీళ్ళు త్రాగాలి ఎన్ని మంచినీళ్ళు త్రాగినా దాహనం తేరట్లేదనుకున్నటువంటి వేసవ కాలం సమయంలో ఇప్పుడు ఒక ఎలక్ట్రాల్ ప్యాకెట్ దాంట్లో కొద్దిగా కలుపుకుని ఆ ఎలక్ట్రోలైట్స్ మిశ మిశ్రమాన్ని తాగాలి తాగితే ఆ దాహం కంట్రోల్లోకి అలా ఉండాలి తప్ప కోకులు పెప్సీలు అలాంటివి అసలు తాగనే కూడదు ఏరియేటెడ్ డ్రింక్స్ సోడా సోడా అన్నది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ షుగర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ సాల్ట్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అదే తోడ దిమాగ్ హోనా అయినా తెలియాలి కదా తెలియకపోతే అనారోగ్యం ఫాలో అయిపోతారు ఆ విధంగా తమో గుణాన్ని బాగా తగ్గించుకుని రజోగుణాన్ని తగ్గించుకుంటే సత్వగుణము లబ్ధాత్మకా ఇదిగో నేను ఉన్నాను అని జెండా ఎగరేస్తుంది సత్వగుణం లబ్ధాత్మకం అంటే అది ఇదిగో నేను ఉన్నాను అని మీరు రజోగుణాన్ని తమ గుణాన్ని పెంచి కూర్చోబెడితే సత్వగుణం ఎక్కడో మూల అహలు లేదా ఇందా అన్నట్టుగా అణిగి మణిగి ఉంటుంది పైకే రాదు సాధారణంగా సంసారులు వరల్డ్ పీపుల్ ఎలా ఉంటారంటే రజోగుణ ప్రధానంగా ఉంటారు వల్డి పీపుల్ గురించి ఎంత చెప్పినా చెప్పచ్చు సంసారులు లవ్ పీపుల్ అనేక పదాలు లవ్ వాళ్ళే సంసారులో ఉన్న వారే వరల్డ్ పీపుల్ అని ఇంగ్లీష్లో ఉన్నాం మనం ఆ కేటగిరీలో పడకూడదు మళ్ళీ పీపుల్ అనే కేటగిరీలో మనం ఉండకూడదు మన దగ్గర రజస్సు తమస్సు బాగా తగ్గి సత్వగుణము అధికంగా ఉండాలి ఉన్నట్లయితే జ్ఞానము సముత్పద్యతే ఆత్మానాత్మ వివేక జ్ఞానము బాగా పెరుగుతుంది తర్వాత రజస్ లోభ లోభం గురించి చెప్పాను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా లోభము ద్వివిధము అవసరమైన ఖర్చు చేయకుండాట లోభము ఒక లోభము ద్విధము అవసరమైన ఖర్చు చేయకుండా రెండవది అన్యాయముగా ధనమును సంపాదించుట ద్విధమైన లోభము ఈ రెండూ కూడా మన దగ్గర ఉండకూడదు మనము న్యాయార్జితమైన ధనమునే మనం తీసుకుంటూ ఉండాలి ఎవరి వాళ్ళు చూసినా చూడకపోయినా కూడా ధనమునే మనం తీసుకోవాలి పూర్వం మీకు ఓ కథ చెప్తా పూర్వం రేడియోకి లైసెన్స్ అని ఒకటి ఉండేది నెహ్రూవియన్ సోషలిజం డేస్లో రేడియోకి టీవీకి లైసెన్స్ ఉండేది అంటే రేడియో వినాలంటే లైసెన్స్ కట్టాలి తర్వాత దాన్ని తీసేసారు టీవీ వినాలంటే లైసెన్స్ ఉండేది టీవీ లైసెన్స్ కట్టలే కానీ టీవీ చూడడానికి వేయలేదు పోస్ట్ ఆఫీస్లో కట్టించుకునేవారు లైసెన్స్ ఒక ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రయాణం రేడియోలో వార్తలు అవి వింటున్నారు ఆ తర్వాత సడన్గా ఆ రేడియో కట్టేసి సంఖ్య లోపల పెట్టేసి ఇంకా వినడం మానేస్తారు ఏమిటంటే మీరు వార్తలు వింటూ ఉంటూ వచ్చారు కదా రేడియో రకంగా మూసేసి సంఖ్య లోపల పెట్టేశారు వార్తలు వింటలేదు ఏమిటని అడిగాడు పక్కా అంటే దాని లైసెన్సే అయిపోయింది అని చెప్పారు అంటే బ్యాటరీ అయిపోవడం కాదు మైసెన్స్ అయిపోయింది అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఏం చేయాలంటే ప్రయాణం అయిన తర్వాత ఊరు వెళ్ళి మళ్ళీ పోస్టాఫీస్కి వెళ్ళి లైసెన్స్ భర్తీ చేసి పన్నెండు రూపాయల ఎంతో అది కట్టి ఆ లైసెన్స్ స్టాంప్ వేసి ఆ తర్వాత మళ్ళీ రేడియో వెళ్ళాలి ఈ లోపల రేడియో ఆన్ చేయగలరు ఏ రైల్లో కూర్చొని రేడియో ఆన్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారా ఏమీ లేదు నో ఎందుకని ప్రభుత్వానికి మనం ఇచ్చే మనం ఇచ్చేయాలి వాళ్ళకి డబ్బు పెట్టకుండా డబ్బు ఇవ్వకుండా మనము ఎందుకు వినాలి వార్తలు అదొక ఫెసిలిటీ వై టుడే టేక్ ఫెసిలిటీ విథౌట్ పేమింగ్ పే అండ్ లీజన్ పే అండ్ హియర్ పే అండ్ హియర్ ఈ కేబుల్ ఆపరేటర్స్ టీవీ వాళ్ళు ఏమంటారో తెలుసిన పే అండ్ సి పే అండ్ సిరు హోటల్కి వెళ్ళారనుకోండి ఈ కండ్ పే కానీ ఇక్కడలాగా ఇక్కడలాగా పే అండ్ సి కాబట్టి అలా అలా ఉంది ఆయన ఎవరో అలా అది ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణ గారు లేకపోతే రాజాజీ గారు ఆయన జీవితంలో ఈ కథని చెప్తారు అలా ఉన్నారు అలా ఉన్నారు ఆ పేరు ఎవరో చెప్పారు సో కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆ లెవెల్ ఆఫ్ ఆనెస్టీ ఇతరుల ధనం వదిల అసలు ముట్టుకునే పనే ఇప్పుడు పక్షి వేసిన రెత్త వెళ్ళి ముట్టుకుంటారా చెప్తే ముట్టుకోరు ఎందుకని చేయంత మళ్ళీ పక్షులు వేసిన రెట్ట ముట్టుకుంటే ఏమవుతుంది చేయంత కష్మలం అయిపోతుంది అలాగే ఇతరుల ధనమును కూడా అదే రకంగా ముట్టుకునే పనే లేదు అది అది అలా ఉండాలి కానీ లోభం ఉన్నవాడు ఏం చేస్తాడు అన్యాయంగా ధనాన్ని ఆర్పిస్తాడు సో లోభం అనేది ఈ లోభం ఎంత పెద్ద దోషం ఈ లోభులు టెంపుల్ కమిటీలో మెంబర్గా ఉండి టెంపుల్ ఫండ్స్ లాగేస్తాయి టెంపుల్కి ఏవో ఈనాము ఉంటుంది ఏదో పది ఎకరాల ఎకరం భూమి ఉంటుంది అది చూస్తూ ఉంటాడు దాంట్లో కొంత శిస్సు అది వస్తుంది ఆ రైతుతో కుమ్మక్క ఆ శిస్సు సగం దేవాలయానికి జమ చేసి మిగతా సగం ఈ రైతు వీడు తలకి వీలు చేస్తున్నాడు ఏది దేవాలయపు అలా ఉన్నాయి అది ఎంత అన్యాయం తర్వాత ఎవరైనా స్త్రీధనం ఉందనుకోండి స్త్రీధనం అంటే ఏదో అత్తగారు మామూలు గారు పెళ్లి టైంలో అమ్మాయికి కొంత సొమ్మి ఇస్తారు దాని పేరు స్త్రీధనము అంటారు లేదో ఇవాళ కొంత బంగారం పెడతారు లేకపోతే ఓ ఎకరం భూమి ఇస్తారు వాళ్ళు కనుక భూ భూస్వాములు అయినట్లయితే యాభై ఎకరాలు ఉంటే ఎకరం అమ్మాయికి ఇస్తారు లేకపోతే ఒక పత్రాలు బంగారం పెడతారు ఈ పురుషుడే ఆ స్త్రీధనాన్ని ముట్టుకోకూడదు లేకపోతే లక్ష రూపాయలు సొమ్ము అది ముట్టుకోకూడదు దాన్ని కాపాడాలి తప్ప దాన్ని తాను వాడుకోకూడదు ఇవాళ అమ్మ ఆవిడ వాడుకోబోతుంది ఏమంటే బంగారం ఉంది కదా నేను ఈ బంగారం అంటా ఏం చేసుకుంటాను మీరు వాడుకోండి కష్టంలో ఉన్నారంటారు అయినా కూడా వాడుకోవడం స్త్రీధనాన్ని అసలు మనం అపహరించనే రాదు ఆ మాత్రం వివేకం ఉండాలి అది లేకుండా స్త్రీధనాన్ని ఏదో వేస్తున్నాయి దాన్ని కాజేయటం అదే వితంతు అయినప్పుడు కొనుక్కోండి ఆ సోమంతా కాజేయటం తర్వాత అన్నగారు అన్నగారు లేకపోతే తమ్ముడు సిటీలో ఉన్నాడు అనుకోండి వ్యవసాయం చేస్తూ ఉన్న సోదరులు ఇంకొక సోదరుడు యొక్క ఆదాయాన్ని సగం కాజేసి సగం వేస్తారు లేకపోతే నా సొమ్ము లేదా నీ దగ్గర ఎవరంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు సార్ మళ్ళీ సంక్రాంతి బండులకు ఇస్తానులే అంటాడు అంతేగాని ఇతరుల సొమ్ము మనం అలా చెబెట్టుకోకూడదు అని తెలుసుకో ఎవడు డబ్బున్నవాళ్ళు డబ్బు లేనివాడు సరే ఇదంతా కూడా లోహం తర్వాత ఇంకా లంచం పచ్చి పట్టేవాడి లోహం గురించి ఇంకా చెప్పేదేమి ఒకప్పుడు అనిపిస్తుంది వీఆర్ వెరీ హైపోక్రిటికల్ పీపుల్ ఏమో అని అనిపిస్తుంది బైక్ మనం భగవద్గీతలు ఉపన్యాసాలు రామాయణాలు భారతాలు ఉపన్యాసాలు మన హిందూ సంస్కృతి అంతా గొప్పది మరొకటి అని మనం డబ్బా స్వడబ్బా అంటే డబ్బా మూడు విధములు స్వడబ్బరడబ్బా పరస్పరడబ్బా ముళ్ళపూడి వెకత్రుల అది నా సొంతం కాదు ముడపూడు వెంకటరమణ మహాకముడి ఆయన కాబట్టి మన కల్చర్ ఇంత గొప్పది మన సంస్కృతి ఇంత గొప్పది అని ఇలాగే మన డబ్బా స్వడబ్బా అయితే సోషల్ లైఫ్ చూస్తే ఇది హైకోక్రిటికల్గా ఉంటుందని అనిపిస్తుంది సో ఎనీవే కాబట్టి లోభం మన జీవితంలో దరిదాతులకి రాకూడదు ఇంకా తమస్సు తమస్సు అంటే ప్రమాదము మోహము మనం చూసాం సో ప్రమాదము అంటే మరుపు యూనిట్ వర్కర్స్ గుర్తు లేకపోవటం శ్రద్ధ లేకపోవటం పట్టించుకోకపోవటం దాని పేరు ప్రమాదం అంటే ఏది గుర్తు పెట్టుకోవాలో దేని గడవ ఏకాగ్రత సావధానత ఉండాలో అది ఏమీ లేకపోవటం దాని పేరు ప్రమాదము మోహము అంటే డిఫరెంట్ అదేలాగా ఒకదాని తప్పుగా తెలుసుకోవడం పేరు మోహము సో ఇది ప్రమాదము మోహము ఈ రెండు కూడా తమో గుణం నుంచి వస్తాయి ఈ రెండే కాదు ఇటన్నిటికంటే మూలము అజ్ఞానమే వచ్చానము లేకపోవడం తెలియకపోవడం విషయము తెలియకపోవుట ఇది ఇవి ఇవన్నీ కూడా తమో తమో గుణం తమో శ్రీరామకృష్ణ ఇష్టాంతం చెప్తారు ఒక ఆయన దుర్గా పూజ బాగా రెగ్యులర్గా చేస్తూ ఉండేవారు దుర్గా పూజ ప్రతి సంవత్సరం దుర్గాపూజ చాలా అట్టహాసంగా చేస్తూ ఉండేవారు ఆ పూజ రోజుల్లో కోళ్ళు మొదలైన పశువులను ఆ దుర్గకి చాలా అసహాసంగా బలిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణ చెప్పిన కథ అయితే క్రమంగా కొంతకాలం అయ్యేప్పటికీ అపహాసం అంత తగ్గిపోయి ఆ పూజ కూడా పూజ యొక్క స్థాయి కూడా తగ్గిపోయి పూర్వం అంత వైభవంగా చేయకుండా ఏదో అయిందనిపించే స్థితికి పట్టుకొచ్చాడు ఆయన ఒక ఆయన అడిగారు మీరు దుడ్డ పూజలు చాలా అతహాసంగా చాలా పెద్ద యొక్క చేస్తూ ఉండేవారు ఈ మధ్య ఇలాగా దీన్ని చాలా స్పలసపడిపోయి చిన్నదిగా ఉందా చేస్తున్నారు ఏమైంది అని అయితే కనపట్టలేదు నా పళ్ళన్నీ ఊరిపోయాయి కదా ఇప్పుడు ఈ కోళ్ళ నుంచి కోసే ఒక ఉపయోగం అని చెప్పాడు అంటే అర్థం ఏంటి ఈ కథ వినవచ్చే నాకు ఏమనిపించిందంటే లడ్డు దేవుడికి లడ్డూ ప్రసాదం ఎవడు పెడతాడు డయాబెటీస్ వచ్చిన దేవుడికి లడ్డూ ప్రసాదం పెడతాడా పెట్టాడు ఏదో ఎందుకో చెప్పారు ఎందుకు దేవుడి పేరు చెప్పి మనం గుచ్చేసుకుంటూ ఉంటుంది అది అదంతా దేవుడి పేరు చెప్పి మనం గుచ్చేసుకుంటూ ఉంటే తినకూడని వాటిని కూడా దేవుడి పేరు మీద మనం గుచ్చేసుకుంటూ ఉంటే అది తమో గుణం అవుతుంది ఇప్పుడు డైబెటిక్ ఉన్నాడు అనుకోండి ఆ యొక్క ప్రసాదం కదా సత్యనారాయణ స్వామి ప్రసాదం కదా అని ముందు నోట్లు అనుకోండి అది తమో దేవుడి పేరుతో తమో సపోర్ట్ చేయకూడదు కాబట్టి మీరు ఎన్ని లడ్డూలు తిన్నారు ఎంత ముద్దలు తిన్నారన్నది దట్ ఈస్ నాట్ ఎన్ ఇండెక్స్ ఆఫ్ డివోషన్ భక్తి అంటే అది కానే కాదు తినకూడని ఆహారాన్ని తిన్నట్లయితే అది తమో గుణంలో సో అదంతా భక్తి అనుకోవడం దాని పేరేమిటి మోహము ఈ మోహం ఎక్కడి వచ్చింది అజ్ఞానము చాలా అజ్ఞానం ఉంటుంది మామూలుగా ఈ మతము ధర్మము అనే చోట చాలా అజ్ఞానము రాజ్యం ఎగుతూ ఉంటుంది లోక వ్యవహారంలో అజ్ఞానం ఉంటుందని వేరే చెప్పాలండి ఇంకా పని కట్టుకుని వేరే చెప్పాలా ఇక్కడే అజ్ఞానం ఇంత ఈ స్థాయిలో ఎక్కువగా ఉన్నది అంటే లోక తప్పనిసరిగా అజ్ఞానం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ తమో గుణం ఉంచుకుంటాయి మనం ఏం చేయాలి అజ్ఞానాన్ని గుర్తుపట్టాలి ఇది అజ్ఞానము అని తీసుకోవడం ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించటం తెలుసుకునే ప్రయత్నం చేయటం ఉండాలి ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి తెలుసుకుంటూ ఉండాలి అప్పుడేమవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ప్రమాదం తగ్గుతుంది ఒకదాన్ని మరొకటిగా తప్పుగా తెలుసుకునేటువంటి పద్ధతి తొలగిపోతుంది అంటే మోహం తొలగిపోతుంది అజ్ఞాన స్థానంలో జ్ఞానము నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ విధంగా చాలా సావధానతతో తమో గుణాన్ని మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది భాష్యకారులు రజసోలోభ ఏ వచ ప్రజోగుణం నుంచి లోభము పుట్టుము ప్రమాదమోహ ఉభౌ తమసోవత ప్రమాదము మోహము అనే రెండూ కూడా తమోగుణం నుంచి ఉత్పన్నమవుతాయి అంతేనా కాదు ఇంకా ఉంది ఏమిటి అజ్ఞానమేవతి అజ్ఞానము కూడా తమోగుణం నుంచే పుడుతుంది మీకో సంగతి చెప్పమంటారా పాపము అనే మాట మేడు ఉంటారు పాపము పాపము అంటే మనం ఏమనుకుంటాం అదేదో ఉంటుంది అది కంటికి కనపడకుండగా ఉండి అదేదో దయ్యమోభూతంలాగా పట్టుకుని ఉంటుంది అని దానికి ఒక ఇసోటరిక్ మీనింగ్ అంటారు ఇసోటరిక్ మీనింగ్ అంటే ఒక రహస్య మిస్టీరియస్ మీనింగ్ పెట్టుకుంటాం అది పాపము ఆ మీనింగ్ అక్కర్లేదు పాపము అజ్ఞానమే పాపము అజ్ఞానమే పాపము మృత్యువు అంటే అంటే చచ్చిపోతే దేహం పడిపోతే అది మృత్యువు అనుకుంటాను అది కాదు మృత్యువు ప్రమాదం వై మృత్యుమహం బ్రవీణి ప్రమాదమే మృత్యువు సపోజ్ సాయంకాలం ఆరు గంటలకు ఆదివారం సాయంకాలం ఆరు గంటలకు గీతా క్లాస్ ఉందనుకోండి నేను నిన్న రాత్రి రెండు గంటల దాకా తెలుగుగా ఉండి ఏదో ఇక్కడికి అక్కడికి తిరిగి వచ్చి రాత్రి సరిగ్గా నిద్రలేక మధ్యాహ్నం మూడు గంటలకు ఏవో దోశలోనూ వడాలు పుచ్చేసుకుని ఐదు గంటలకి చక్కగా గాలి చల్లని గాలి వేసుకున్న టైంకి ఫ్యాన్ వేసి పడుకుని నిద్రపోయి ఆరు నెలలకి నిద్రలేశాననుకోండి అప్పుడు క్లాసుకి ఆలస్యంగా రావడమో లేకపోతే క్లాసు మిస్ అవ్వటమో అయిందనుకోండి దానికేదేమీ ప్రమాదం మరుపు రొరపాటు కర్తవ్యకర్మలను ఉపేక్ష చేయటం ఇవన్నీ కూడా ప్రమాదంలోకే వస్తాయి ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసుకి ఆలస్యంగా వెళ్ళినట్లయితే దాని పేరేమి ప్రమాదం ఇవన్నీ కూడా ప్రమాదంలో బట్టే వస్తాయి సో ప్రమాదమే మృత్యువు ఒక మనిషికి చావు ఏమిటంటే వాడి జీవితంలో ప్రమాదమునకు తాగునిచ్చుటయే అదియే చావు అంతే తప్ప దేహము పడిపోక అది మృత్యువు కానీ తగు కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి పాపము అంటే అజ్ఞానమే పాపము విషయము తెలియకుండా పాపము అనే దృష్టి ఉండాలి అదే పాపం సో దేనిని వేదాంతి ఫిలాసఫీలో ఉపనిషది ఫిలాసఫీలో అజ్ఞానము అన్నారు దానినే క్రిస్టియన్ మిస్టేక్స్ ఒరిజినల్ సిన్ అని అన్నారు దాన్నే బుద్ధ భగవానుడు దుఃఖం సర్వం దుఃఖం అనే దుఃఖపద ప్రయోగాన్ని చెప్పాడు వీళ్ళందరూ కూడా ఒకే ఇష్యూని గురించి మాట్లాడుతున్నారు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అజ్ఞానం అనేది మహ మనకి పుణ్యం పుణ్యం అంటే జ్ఞానమే పుణ్యము అజ్ఞానమే పాపము ఏ పని ఏ కర్మ చేసినా తెలిసి చేయవలము జ్ఞాత్వా కర్మ అని పురువైక సోచ్ సమచిక్క పాం బడా ముందు అడుగు ముందుకు వేస్తే తెలుసుకుని ఆలోచించి అర్థం చేసుకుని అడుగు ముందుకు వెళ్తాం ఏ పని మొదలుపెట్టినా అలా ఉండాలి జ్ఞానం యొక్క పవిత్ర జ్ఞానం చాలా పవిత్రమైనది కాబట్టి సత్వగుణానికి తమ గుణానికి ఆపోజిట్ సత్వా సింజాయితే జ్ఞానం తమ సహా జ్ఞానమే వచ్చా మంచిది భాషకాత్లో కించ ఇంకా ఊర్ధ్వం గి సత్వస్థా మధ్యే తిష్ట రాజసా జఘన్యగుణవృత్తస్థా అధో గి తామసా సో ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా ఒక మనిషి బ్రతుకుతున్నాడు వాడు పొందే గతి ఏమి గతి గతి అంట గతి అంటే ఫలము అని అర్థం అలాగే రజోగుణ ప్రధానంగా జీవించేవాడు ఎట్టి గతిని పొందును తమో గుణ ప్రధానంగా జీవించేవాడు ఎట్టి గతిని పొందును ఈ విషయాన్ని చెప్తున్నారు గతిని మీరు మూడు లెవెల్స్లో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆయన ఇంకొకసారి గుర్తు చేస్తా ఒకటి ఈ జీవితంలో ఇప్పుడు ఇక్కడ బ్రతికి ఉండగా మన శేష జీవితంలో మనం ఎటువంటి గతిని పొందబోతున్నాము జీవితం అంతమయ్యే లోపులో సత్వగుణ ప్రధానమైన జీవితాన్ని మనం పొందబోతున్నామా లేదా అందరు అదొక గతి రెండవది దేహత్యాగం చేసిన తర్వాత పుణ్యంతో పొందే లోకాలు లేక పాపాన్ని బట్టి పొందే నరకము అవి కూడా సెకండ్ లెవెల్ ఆఫ్ గతి ఆ గతి స్థాన విశేషం అంటే స్వర్గలోకాన్ని పొందారు ఇట్స్ ప్లేస్ లేకపోతే తపోలో ఒక పొందారు ఇట్ అనదర్ ప్లేస్ స్థాన విశేషము నరకము నరకంలో మళ్ళీ మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి అవన్నీ కూడా స్థాన విశేషములు అంటే పర్టికులర్ ప్లేసెస్ ప్లేసెస్ రెలిజియస్ డిస్క్రిప్షన్ ఉంటుంది అవి ఇప్పుడు మీకు టెలిస్కోప్లోనూ అక్కడ కనపడేవేం కావు కాబట్టి అది గతిగా అదొక మూడవది యోగి విశేషము అంటే ఒకనొక జన్మ ఇప్పుడు మీరు సత్వగుణ ప్రధానులై జీవించారనుకోండి దేహత్యాగం తర్వాత మళ్ళీ సాత్వికమైన జన్మని పొందేదట మనుషులలోనే సాత్వికమైన జన్మని పొందుతా తమో కూడా ప్రధానంగా జీవించారనుకోండి పశు పక్షి ఇటువంటి కణాకష్టమైన జన్మను పొందుతా కాబట్టి మూడు మూడు గతులు మూడు గతులుగాను మనం అర్థం చేసుకోవాలి ఈ మిగిలిన జీవితంలో మనం ఉన్నత స్థితిని పొందాలి దేహత్యాగం చేసిన తర్వాత ఉత్తమ లోకాలని పొందాలి మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మనము ఉత్తమమైన మనుష్యుల కో కోమకి చెంది జన్మను పొందాలి అలా ఉండాలి ఈ మూడు గతులు లేకపోతే గతిలో ఉండే మూడు లెవెల్స్ మనకి మనకు అనుకూలంగా ఉండాలంటే మనం సత్వగుణ ప్రధానంగా ఉండాలి అలాగే రజోగుణం ఉన్నట్లయితే దానికి తగ్గట్టు ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగాను మనం ఫలాన్ని పొందబోతున్నాము ఇది ఒక మాట చెప్తున్నా చూడండి మీరు పొందే సుఖ దుఃఖాలు కానీ మీ యొక్క ఉన్నతి లేక అవన్నతి మీరు పైకి వెళ్తారా కింద పడిపోతారా అది కానీ మీరే నిర్ణయించుకుంటారు దేవుడు ఏమీ నిర్ణయించడు దేవుడు ఏమీ నిర్ణయించడు దేవుడు సాక్షిగా ఉంటాడు మీరే సాక్షిగా ఉండబోయా అని చెప్తుంటే దేవుడికి ఇవన్నీ కలగ చేసుకుని ఆయన వేళ్లు పెట్టి హస్తక్షేపం చేసి ఈ మంచి చెడు అంతా తనకి రాసుకుంటాడు అనుకుంటున్నారా మీరు ఆయన ఏమీ నిర్ణయించడు గ్రహాలు నిర్ణయించవు నక్షత్రాలు నిర్ణయించం మీ చుట్టుపక్కల నైబర్స్ నిర్ణయించరు పొలిటికల్ పార్టీస్ నిర్ణయించరు గవర్నమెంట్లు నిర్ణయించవు మీ బంధువులు ఇంట్లో వాళ్ళు నిర్ణయించరు మీ ఉన్నత స్థితికి వెళ్ళినా అవన్నతిని పొందినా మీరే నిర్ణయిస్తారు You are the master of your destiny. You mold it properly. Scapegoating means that you have a pain. You have a pain. You have a pain. You have a pain. This is scapegoat. Scapegoat means English language. So, when you learn how to do things, you will be able to do things like that. You will be able to do things like that. You will be able to do things like that. నా దుఃఖానికి ఇతరులు కారణము కాదు వాళ్ళు నిమిత్తంగా అనిపిస్తారు ఆ పరిస్థితిలో వాళ్ళ మూలంగా నాకు దుఃఖం వచ్చిందని అనిపిస్తుంది వాస్తవానికి నా దుఃఖానికి కారణము నేనే కాబట్టి ఇంకోహుకి తీ పని లేదు కాబట్టి నా దుఃఖానికి కారణము నేనే అయినప్పుడు మరి ఇంకా దుఃఖాన్ని ఎందుకు సృష్టించుకోవాలి మనం సుఖాన్ని సృష్టించుకుందాము అయిపోయిందంటే సుఖాన్ని సృష్టించుకోవాలంటే ఒకే ఉపాయము సత్వగుణ ప్రధానముగా జీవించ సాత్వికులైపోవాలి ఊర్ధ్వెచ్చి సత్వస్థాహ సత్వగుణమునందు నిలిచి ఉండేవారు అంటే జీవితంలో సత్వగుణాన్ని పట్టుకుని జీవిస్తూ ఉండేవారు సత్వగుణ ప్రధానంగా జీవించేవారు మనం ఓ థాట్ ఏదైనా ఓ సంకల్పం చేసేమంటే దాంట్లో సత్వగుణము ప్రకాశిస్తూ ఉండాలి అంటే ప్రేమ అనురాగము ఆశీర్వచనము అటువంటి థాట్సే రావాలి తప్ప ఇంకొక నెగిటివ్ ఇమోషన్ రానే వద్దు అది థాట్లో సత్మగుణం మాటలో సత్మగుణం ప్రేమగా మాట్లాడుతా పరుషంగా మాట్లాడమే రాదు సత్యం బ్రూయా ప్రియం బ్రూయా బ్రూయా సత్యమ్రియం ప్రియం చెనానురతం బ్రూయా ఏషర్మ సనాతన రామాయణం వాల్మీకి రామాయణం అంటే మళ్ళీ వాల్మీకిని పెడుతూ అయితే ఇక తూమని రామాయణ కనుక సత్యమునే పలుకోవలేము అది కూడా ప్రియమే ఉండవలేము సత్యమైన ప్రియమునే పలుకోవలేము ప్రియమైన అనుకూలమును పలుకరాదు అప్రియమైన సత్యమును కూడా పలుకొరాలి ఇది ధర్మము అంటే మన వాక్కులో సత్వగుణము తుణికి ఉండాలి అలాగే మనం చేసి పనులు ఎలా ఉండాలి మంచి పనులే ఉండాలి మన చేస్తూ ఎదురు వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇతరులకు హాని చేసే పని ఏది చేయకూడదు ఇతరులకి హాని కలిగించే మాట ఏదీ మాట్లాడకూడదు పని ఏది చేయకూడదు ఆ విధంగా ఇట్ ఈజ్ ఈజీ ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ ఈవెన్ మీ అంతఃకరణలో ఉండేటువంటి మాలిన్యము దాన్ని డిఫికల్ట్గా తీర్చిదిద్దితే మనం ఏం చేయగలనాన్ని కాబట్టి శుభ్రాలు డిఫికల్ట్ కావాలి ఒక రకంగా చెప్పాలంటే పాపంలోనే క్లేశం ఉన్నది తప్ప పుణ్యంలో క్లేశమే లేదు ప్రజోగుణంలో తమో గుణంలోనూ కష్టాలున్నాయి ఇబ్బంది ఉంది తప్ప శ్రమ ఉన్నది తప్ప సత్వగుణంలో ఏమున్నది సత్వగుణం ఈజ్ అ స్మూత్ ఫ్లోయింగ్ డిటేస్ కాబట్టి ఎవరైతే సత్వగుణంలో నిలిచి ఉంటారో వాళ్ళు ఊర్ధ్వగతిని పొందుద్దరు మూడు లెవెల్స్ ఈ జన్మలో ఊర్ధ్వగతి పుణ్యలోకము ఊర్ధ్వగతి మళ్ళీ ఉత్తమమైన మనుష్య జన్మ మళ్ళీ పొందుతా అది కూడా ఊర్ధ్వగతి భాష్యకారులు